శంకరుల యొక్క భాష్యంలో తత్వాన్ని చాలా అద్భుతంగా నిరూపిస్తారు చూస్తుంటే తెలుస్తుంది ఎనీవే అన్యాముపాసనాం పరిత్య మీరు ఆత్మరూపంగా ఈశ్వరుని ఆరాధించండి బస్ వై యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఆత్మరూపంగా ఈశ్వరుని ఆరాధించండి యు హ్యావ్ దట్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ద వేకింగ్ స్టేట్ కమ్స్ టు లైట్ మొత్తం జాగ్రత్త వస్తున్నంతని ప్రకాశింపజేసే ఆ జ్ఞానము స్వప్నవస్థను కూడా అదే ప్రకాశింపజేస్తుంది సుశుప్తి ఎందు అభావాన్ని కూడా ఈ సర్వం యొక్క అభావాన్ని అదే ప్రకాశింపజేస్తోంది ఆ తుల్య ఆత్మ చైతన్యం ఏది కలదో అదే పరమాత్మ స్టేమితి వై యూ వాంట్ సంథింగ్ అండ్ సంథింగ్ అండ్ సంథింగ్ దిస్ ఈస్ ది గాడ్ యు వర్షిప్ దట్ గాడ్ దట్ ఇన్నర్ గాడ్ ద కాన్షియస్నెస్ ఈస్ ది గాడ్ యు వర్షిప్ ఇట్ ఎన్ని జ్ఞాన యజ్ఞము అంటారు మరి ఎవరో అంటారు స్వామిజీ కాశీ వెళ్దాం రండి అంటారు వడ్ యూ వాట్ కాశీ దిస్ ఈజ్ ది కాశీ ఇక్కడ ఉన్నది కాశీ ఆత్మ చైతన్య రూపంగా భూమధ్యంలో ఉన్నదే కాశీ దీనికి ఆ కాశీ ప్రతీక ఇది ఇది చేతగారి వాడికి అది కానీ నువ్వు కాశీ పరిగెడతానంటావు నువ్వు ఆత్మ కాశీ అంటే నాకేం వ్యతిరేకం కాదు సో అంచేత నేను నా దృష్టి ఎలా ఉంటుందంటే నేను ఒక ఒక నిర్ణయానికి వచ్చేసాను గీత క్లాసే కాశీ ఇంత వేరే కాశీ అని నేను అంచేత ఉంటే ఈ కాశీలని ఈ యాత్ర ఆ యాత్రలు చేస్తూ కూర్చుంటే క్లాసు ఉండదు ఏమి ఉండదు టీచింగ్ అంటే అలా థిన్గా స్ప్రెడ్ అవ్వకూడదు కానీ ఫోకస్డ్గా ఉండాలి అంచేత భగవద్గీత క్లాసే కాశీ ఇంక వేరే కాశీ లేదు అంచేత నేను క్యాన్సిల్ చేయను క్లాస్ క్యాన్సిల్ చేశానంటే సంథింగ్ ఏదో నెట్టి ఏదో వచ్చిందని అర్థం సో యూ హోట్ అల్ దాల్ ఇన్ దట్లే ఎనీవే కాబట్టి నిష్టం ఉండాలి అన్యాం ఉపాసనాం పరిచయా అని ఆయన అన్నారంటే ఎంత మాటనే సరే ఇతరులైన ఉపాసనల్ని పక్కన పెట్టి నువ్వు జ్ఞానాన్ని మాత్రమే ఉపాసన చెయ్యి భగవద్ విషయం జ్ఞానం దాన్ని మాత్రమే నువ్వు ఉపాసన ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు ఆ జ్ఞానమేమిటి తత్సజ్ఞానం ఏకత్వేనా ఏకమేవ పరం బ్రహ్మా పరమార్థదర్శనైన యజంత ఉపాసతే ఈ జ్ఞానంలో రెండు పద్ధతులు ఉపాసన ఉపాసన అంటే ఆత్మజ్ఞానమునకు దారితీసే ఉపాసన ఆత్మజ్ఞానమైతే అహం బ్రహ్మాస్మిండీ దానికంటే ఒక స్టెప్పు క్రింద అటువైపు దారితీసే సాధనగా దీన్ని చెప్తున్నారు దీంట్లో రెండు రకాలు సర్వము పరబ్రహ్మయే అంటే మీరు సర్వముతో ఆరంభించి సర్వాన్ని నిషేధించి ఏకత్వేన ఆ పరబ్రహ్మయడల నిష్టము కలిగి ఉంటారు పర అంటే అది ఫోకస్ ఎలా ఉంటుందంటే సర్వముతో బిగిన్ అవుతుంది కానీ ఏకత్వమునందు కల్మినేట్ అవుతుంది పర్యవసానమును చెందు అంటే ఇలాగా ఈ పృథివీ ఈ ఆపహ ఈ జలములు ఈ అగ్ని ఈ వాయువు ఈ ఆకాశము ఇదంతా కూడా ఆ పరమాత్మయ్యే తప్ప వేరే లేదు అన్నాననుకోండి దాన్ని నేను మాట్లాడాను ఐ సాథిడ్ బట్ రిజాల్వ్డ్ ఎవరిథింగ్ ఇన్ వన్ అది ఏకత్వేనా దీన్ని రివర్స్ చేయొచ్చు ఆ ఉపాసనలో ఉండే పద్ధతిని బట్టి రివర్స్ చేయొచ్చు అయితే దాంట్లో మళ్ళీ కొంత కేటగిరీస్ ఉంటాయి ఏకత్వేనా శ్రేష్టమైన ఉపాసన దాన్ని రివర్స్ చేస్తే ప్రొఫెక్ట్వేనా అంటే ఏమిటి ఆ ఫోకస్ని బట్టి ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది మీ ఫోకస్ ఎక్కడుంది అనేది అంత సూక్ష్మంగా ఉంటుంది ఆ పరమేశ్వరుడే మన ముందు ఈ పృథివీ రూపంగా ఉన్నాడు ఈ జలముల రూపంగా ఉన్నాడు వాయు రూపంగా అగ్ని రూపంగా ఆకాశ రూపంగా ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి ఆ వర్ణనలో దాని ఫోకస్లో తేడా మీకు కనపడలేదు సో ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి స్టార్త్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అనేకమునందు పర్యవసానమైనటువంటి ఉపాసన అది రెండవది మొదటి దేవిటి అనేకముతో ప్రారంభించి దాని ఎందుండే అనేకత్వాన్ని నానాత్వాన్ని నిషేధించి ఒకదానియందు పర్యవసానమయ్యే ఉపాసన ఈ రెండు ఉపాసనలే ఈ రెండు కూడా అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడతాయి అల్టిమేట్గా నేననేవాడిని ఒక పరమాత్మ కంటే భిన్నంగా ఉంటే కదా ఉపాసన అనేది నేను పరమాత్మ కంటే భిన్నంగా లేనేలేను అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానము వాడికి ఉదయిస్తే ఈ ఉపాసనలన్నీ కూడా తమ తమ కర్తవ్యాన్ని నిర్వహించినవి వాటి వల్ల కలగాల్సిన ప్రయోజనము సిద్ధించినవి అనే అభిప్రాయం కాబట్టి ఉపా ఉపాసనలు యొక్క తాత్పర్యం ఏమిటంటే అంతఃకరణ శుద్ధి కొరం అంటే మనల్ని సంసారము నుంచి మనస్సును వెనుకకు మళ్ళించి ఈశ్వరుని వైపు ఫోకస్ చేయటం కోసం ఈ నానాత్మ నిషేధపూర్వకంగా ఏకత్వమునందు మనస్సును నిలుపుతా అది అదొక ఉపాసన ఏకత్వేన అందాము ఏకత్వేన అంటే ఏకమేవ పరం బ్రహ్మ అందాము ఏకమేవ పరం బ్రహ్మా ఇది పరమాథదర్శన యజంత ఉపాసతే ఏకత్వన పరం బ్రహ్మ ఏకం అంటే అద్వితీయం రెండవది లేని పరబ్రహ్మ అలా ఉపాసన చేయాలి ఈ ఉపాసన దీన్ని బాగా నిలబెట్టుకోవాలంటే మీకు మనస్సులో ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఒక బలహీనత ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించాలి ఆ బలహీనత ఎలా ఉంటుందంటే ఏదైనా ఇంత పిస్తరు తేడా వచ్చిందనుకోండి ఓ కొద్దిపాటి కష్టం వచ్చినట్లయితే మనం అనుకున్న ప్రణాళికలో ఓ కొద్దిపాటి విఘ్నం వచ్చినట్లయితే మనం చెల్లించిపోయి ఇటు అటు పరుగులు చేస్తాం అటువంటి బలహీనత దాన్ని అధిగమించాల్సి ఉంటుంది ఏకమేవ పర బ్రహ్మ ఆ పరమాత్మ అద్వయము నేను ఆ పరమాత్మను అద్వయ పరమాత్మను ఆత్మచైతన్య రూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను మాత్రమే నేను ఉపాసిస్తున్నాను అనేటువంటి ఒక నిష్ఠతోటి ఆ ఉపాసనను మనం చేయాల్సి ఉంటుంది ఏకత్వేనా అన్నదానికి దృష్టాంతంగా సకల మిద మహంచ వాసుదేవ ఈ సర్వము నే ఇది ఈ సర్వము దృశ్యము నేను ద్రష్ట ఈ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈ సర్వము కూడా ఇదంతా కూడా వాసుదేవ ఆ పరమేశ్వరుడు మాత్రమే అంతకంటే భిన్నంగా నేను లేను ఆ పరమేశ్వరుని కంట భిన్నంగా ఈ సర్వము లేదు అనేటువంటి ఆ విధంగా భావన చేయుట ఆ విధంగా కాంటంపులేట్ చేయుట ఇది ఆ పరమాత్మను చేసేటువంటి ఉపాసనలో మొదటి రకం ఏకత్వేన యజంతే ఆ తృతీయ విభక్తికి లక్షణ ఇత్ంభూత లక్షణే తృతీయ ఏకత్వరూపంగా ఉపాసించుట అది ఒక ఉపాసన దాన్ని రివర్స్ చేస్తే ప్రొఫెక్ట్వేన సో శంకరులు దాన్ని వివరిస్తున్నారు సో కేచిచ్చ మరి కొందరు భేద రూపంగా ఉపాసన చేస్తారు అంటే భేదంలో అభేదము అది ఏకత్వేనా అభేదం నుండి భేదము అది పృథక్త్వేనా రెండింట్లోనూ అభేదం ఉంటుంది అభేదం లేందే అది అసలు గీతలోకి రానే రాదు భేదం కేవల భేదము ఆరంభము భేదమే అంతము భేదమే మధ్య భేదమే అటువంటిది మీకు శాస్త్రమే అక్కడ కనపడదు అటువంటివి గీతాశాస్త్రంలో ఉపనిషత్తుల్లో మీకు కనపడం అవి తర్వాత పురాణాల్లోనూ అలాంటి చోట్ల మీరు చూడాలి తప్ప కేవల అలాగే భేదశాస్త్రాలు కొన్ని పుట్టుకొచ్చాయి పుట్టగొడువులు అంటారు వర్షం పడేపడికి ఏవో పుట్టగొడుకులు ఏవో వస్తూ ఉంటాయి అంతకుముందు జరగలేని సడెన్గా వచ్చి కూర్చుంటుంది అలాంటివి ఏవో వస్తూ ఉంటాయి భారతీయ సమాజంలో రోజురోజు ఏవో కొత్త కొత్త వస్తూ ఉంటాయి భేద ప్రధానంగా వస్తాయి అభేదంలో ఇంక కొత్త ఉంటుంది అభేదంలో కొత్త ఉండదు ఎందుకంటే భేదాన్నంతని తిరస్కరించేసి ఒక్కటే అద్వయము ఆత్మచైతన్యం ఇంక దాంట్లో కొత్తదే ఉండదు భేదంలో మటుకు అయ్యా బంగారము అంటే ఇంకా కొత్త ఉంటుందండి ఆభరణము అంటే కావలసిన కొత్త వస్తువు అంటే కాబట్టి భేదం కేవల భేద ప్రధానమైనటువంటి పూజ కాని కేవల భేద ప్రధానమైన ఉపాసన కానీ అయోగ్యము హేయము అంటే విడిచిపెట్టదగినది హేయం అంటే మరొకటి అనుకునేవారు హేయము అంటే హాతు యోగ్యం అంటే విడిచిపెట్టదగినది అని చెప్పుటలో నాకెట్టి సంశయము లేదు కాబట్టి ఏకత్వేన పృథక్వేనా అన్నప్పుడు కూడా అనేకం నుంచి బయలుదేరి ఏకల్లో మీరు కలిసినా లేక ఏకం నుంచి అనేకం వచ్చే దర్శించిన ఉపాసన అర్పించట విచ్చించటం పృథక్వే ఆదిత్య చంద్రాదిభేదేన భగవాన్ విష్ణు అవస్థిసే ఇక్కడ ఫోకస్ ఈశ్వరుని ఎందు కాదు ఈశ్వరుని యొక్క విభిన్న రూపంలో ఎందు ఫోకస్ ఆదిత్యుడు ఇదిగో ఇప్పుడు నేను ఆదిత్యుడిని పూజిస్తున్నాను పొద్దున్న రాత్రి ఇదిగో చంద్రుడికి దండం పెడుతున్నాను అగ్ని అగ్నికి నమస్కారం చేస్తున్నాను అని ఆ విధంగా ఆరాధిస్తారు అయితే ఆరాధించేప్పుడు మీ దృష్టి ఎలా ఉంది ఆదిత్యుడైన వేరు చంద్రుడనే ఇంకో పెద్ద మనిషి అగ్ని ఇంకో పెద్ద మనిషి వరుణుడని మరో పెద్ద మనిషి వాయు అని ఇంకో పెద్ద ఆయన ఇప్పుడు మనం చూస్ చేసుకుని మనకి ఏది కన్వీనియంటో ఆయన్ని మనకు ఏది అవసరమో ఆయన్ని ఉపాసిస్తాలి అదే ఈజీకి డట్లే అలా అయితే అదే కేవల భేద ప్రధానమైన అది చాలా అసంబద్ధంగా ఉంటుంది అలా ఉండకూడదు మరి ఎలా ఉపా చేయాలి ఆదిత్యుడు కనపడ్డాడు అనుకోండి అదిగో ఆ శ్రీహరియే మన ముందు ఆదిత్య రూపంగా ఉన్నాడు ఆ శ్రీహరియే రాత్రి ముందు చంద్రరూపంగా ఉన్నాడు దీపం పెట్టిన మంచి మీద అన్నం పెడతారు అంటే ఆ శ్రీహరియే మన ముందు అగ్ని రూపంగా ఉన్నాడు అలాగే వాయువు ఆ శ్రీహరియే మన ముందు వాయు రూపంగా ఉన్నాడు అని ఆ ఏ రూపంగా మీకు ప్రకృతిలో ఒక శక్తి ఏ రూపంగా భాషించినా కూడా ఆ రూపము ఆ ప్రకృతి శక్తి ఆ అనంత శక్తి సంపన్నుడైన పరమేశ్వరుని యొక్క ఒక నిలాస మాత్రమే ఒక విభూతి ఎక్ ఝలక్ అంతకంటే వేరే ఏమీ కాదు అని అలా దర్శించాలి దాంట్లో కూడా మీకు ఏకత్వము ఉంటుంది అంతే కాని సెపరేట్ అనేటువంటి దృష్టి సరికాదు అలా ఉండకూడదు ఉపాసన ఇప్పుడు అంచేతనే నేనేమని చెప్తూ ఉంటానంటే అప్పుడప్పుడు మీరు ఏదైనా ఒక కారణంగా రాహుగ్రహాన్ని ఉపాసించాల్సి వస్తే నేను రాహురూపంగా ఆ పరమశివుణ్ణి ఉపాసిస్తున్నాను లేదా శని ఉపాసన చేయాల్సి వస్తే ఫర్ సమ్ రీజన్ యూ హ్యావ్ టు డూ దాట్ ప్లీజ్ డూ ఇట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ నేను శని రూపంగా ఆ పరమశివుణ్ణి ఉపాసన చేస్తున్నాను అని ఆ మీరు భావన చేయాలి తప్ప ఇవేళ శని పూజించాను రేపేమో రాహుని పూజించాను ఎల్లుండి ఇంకోహాలని పూజించాను అనే భేద బుద్ధితోటి కనుక మీరు ఉపాసన చేసినట్లయితే అది అంత యోగ్యమైనది కాబోదు సో ఆయన ఏమంటున్నారు ఆదిత్య చంద్రాభేదైన ఆ భగవాన్ విష్ణు అంటే సర్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుడే ఇదిగో ఆదిత్యుడు చంద్రుడు అగ్ని వరుణుడు ఇన్ని రూపాలుగా ఆయన ఉన్నారు అగ్ని మిత్రం వరుణం ఏకం సద్మిత్రా బహుధా వదంతి మంత్రం ఒకటి ఒకే పరమాత్మ ఆయన సద్రూపుడు ఏకం సద్ అంటే అఖండ సత్తాస్వరూపుడు ఆయననే మహర్షులు అగ్ని అని మిత్రుడని మిత్రుడంటే సూర్యుడు సో వరుణుడని ఈ విధంగా అనేక రూపాలుగా అనేక నామాలతోటి పిలుస్తున్నారు మహాత్ములు అని ఒక మంత్రం చెప్పారు కాబట్టి మనము ఆ ఏకత్వ దృష్టిని విస్మరించకూడదు లోకంలో భేదమునే ప్రా ప్రాముఖ్యంగా ప్రధానంగా బోధిస్తూ ఉండేటువంటి సందర్భాలు మనకు కనపడతాయి అటువంటి వాటిని మనం వివేకరూపంగా పరిహరించాలి విరోధించడం కాదు విరోధించడం తప్పు గతంలో అనేక రకాలు ఉంటాయి దేనిని విరోధించాల్సిన అవసరం లేదు పరిహరించడం మాత్రం చాలా అవసరం నెత్తికి ఎత్తుకోకూడదు దండం పెట్టి దూరంగా పోవాలి ఉదాసీనంగా ఉండాలి ఉపేక్ష చేయాల్సి ఇక బహుధా విశ్వతో ముఖం అని ఉన్నది ఏకత్వేన అయింది పృథక్వేన అయింది సో కొందరు మరికొందరు అనేక రకములుగా ఉపాసన చేస్తారు సో బహుధ ఆ ఈశ్వరుడు ఉన్నాడు అనేక రూపములుగా ఉన్నాడు విశ్వతో ముఖం అనేక అనేక రూ ముఖములతో ముఖము అంటే ఒక ఝలక్ అనేకములైన విభూతులతో అనేక అనేక శక్తుల రూపంగా ఆయన ఉన్నాడు ముఖము అంటే ఇది అనుకున్నారు ఇప్పుడు అగ్ని ఉందనుకోండి అది ఆ ఈశ్వరుని యొక్క ఒక ముఖము అంటే ఒక ఫేస్ అనమాట ఇట్స్ వన్ ఫేస్ ఫేస్ ఇంగ్లీష్లోను కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇట్స్ ఎ ఎక్స్ప్రెషన్ సో ఇట్ ఈజ్ వన్ ఫేస్ ఆఫ్ ఈశ్వర వాయు ఉందనుకోండి అనదర్ ఫేస్ ఆఫ్ ఈశ్వర ఫేస్ అంటే ఈ ఫేస్ కాదు మెటఫారికల్ గా అది ఒక విభూతి అనే అర్థంలో వార్త సో బహుధ ఆ విశ్వతో ముఖం యన అనేకముఖములు కలిగి అనేక రూపములు కలిగి ఉన్నాడు భాష్యకారులు దాన్ని వివరిస్తున్నారు ఎలాగంటే కెచిత్ బహుధ అవస్థి సగవాన్ముఖ విశ్వతోముఖం ఇది తం విశ్వం బహుధ బహు ప్రకారేణ ఉపాసతే ఇక్కడ ఈ బహుధ అనే పదాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు భాష్యకారులు భగవాన్ బహుధా వర్తతే ఆ ఈశ్వరుడు అనేక రూపములుగా మన ముందు ఉన్నాడు అని ఒక వ్యాఖ్యానం చేశారు తర్వాత బహుధాని ఉపాసతే సాధకులు అనేక ప్రకారములుగా ఈశ్వరుని ఉపాసన చేస్తారు అని ఇంకొక వ్యాఖ్యానం రెండింటినీ కూడా అక్కడ స్వీకరించారు ఆ పదము ఆ విధంగా అన్వయిస్తుంది కాబట్టి ఈశ్వరుడు బహుధా అవస్థిత అనేక రూపములుగా మన ముందు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు సర్వతోముఖ అన్ని రూపములుగా ఆయనే ఉన్నాడు ఆయనే విశ్వతోముఖ ముఖం విశ్వతోముఖులుగా ఆయన ఉన్నాడు ఇంట్లో మంత్రాలు ఉన్నాయి ఆ రకమైన మంత్రాలు విశ్వత విన్నారా ఎప్పుడైనా విశ్వత విశ్వతోముఖో విశ్వతో హస్త ఉత విశ్వాబాహు పృథివీ జనయం అన్న ఒక మంత్రం కృష్ణజువేద సంహితలో మంత్రం అలా గొప్ప మంత్రం విశ్వత అన్ని కళ్ళు ఆయన కళ్ళే నీ కళ్ళు నా కళ్ళు కోతి కళ్ళు పిల్లి కళ్ళు అన్ని కళ్ళు ఆయన కళ్ళే ఎందుకంటే కళ్ళలో ఒక అద్భుతమైన రూప రూప జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి ఉన్నది ఆ కన్ను వెనుక ఎవడున్నాడు ఈశ్వరుడే ఉన్నాడు చక్షుషక్షు విశ్వతో హస్త విశ్వత చక్షుట విశ్వతో ముఖో నోరు అన్ని ముఖములు ముఖము అంటే నోరు వదనము అంటే ఫేస్ సాంస్కృతిలో ముఖము అంటే నోరు తెలుగులోకి వచ్చేవాడు కొంచెం ఉల్టా అవుతుంది తెలుగులోకి ముఖము అంటే ఇది ఫేస్ అని చెప్తారు ఒకసారి నేను చిన్నప్పుడు ముఖం కడుక్కున్నాను అన్నాను అంటే మా గురువు గారు సంస్కృతం ఎవరు శుభ్ర చేస్తున్నారు ఆయన చూడబ్బా ముఖం కడుక్కున్నాను అనాలి సంస్కృత పొడవుది దాన్ని అలాగే అపధ్వంసం చేసేసి అలా అనకూడదు ముఖం కడుక్కున్నాను అనాలి అని చెప్పారు అప్పటి నేను ముఖం కడుక్కున్నాననే అంటూ ఉంటారు అప్పుడప్పుడు మర్చిపోతావు సో ముఖము అంటే ఫేస్ అని తెలుగులో అలాంటి అర్థం వచ్చింది కానీ సంస్కృతంలో మటుకు నోరు చతుర్ముఖ బ్రహ్మ అంటారు చతుర్ముఖ బ్రహ్మ అంటే నాలుగు ఫేసులు ఉన్న బ్రహ్మ అని అర్థం చెప్పుకుంటారు కాదు నాలుగు ఫేసులు ఉన్న బ్రహ్మని కాదు నాలుగు నోళ్ళు ఉన్న బ్రహ్మ మరి ఫేస్ నోరు తేడా ఉందంటే తేడా ఉంది ఫేస్ అంటే పార్ట్ ఆఫ్ ది బాడీ నోరు అంటే కర్మేంద్రియం ఇంద్రియం నోరు కన్ను చెవి నోరు ఫేస్ ఇంద్రియమేం కాదు నోరు ఇంద్రియం అంటే వాగింద్రియం వాగ్రూపము అంటే బ్రహ్మదేవునికి నాలుగు నోళ్ళు ఉన్నాయంటే అర్థమేంటి నాలుగు బ్రహ్మదేవుడు వేదములను వేదములకు ఆయన ఆరిజిన్ వేదములు ఆయన నుంచే వచ్చాయి వేదాలు ఎన్ని ఉన్నాయి నాలుగు అబ్బా నాలుగు వేదాలు ఒకేసారి వచ్చాయా ఉదాహరణ ఒకటి వచ్చాయా అన్నీ ఒకేసారి వచ్చాయి అబ్బో అయితే ఆయనకి నాలుగు నోళ్ళు ఉండాలి అని సింబాలిజం అంతేగాని నిజంగా నాలుగు నోళ్ళంటే నాలుగు ఫేస్లు పెట్టేసి అలాగే దాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చేయకూడదు కొంచెం దూరం అంటే పెట్టాలి అసలు మహాత్మ ఏమని చెప్తారంటే దేవుణ్ణి మనిషి లెవెల్కి తీసుకొచ్చే పూర్వం వాళ్ళు ఏదో రూపం చిన్న రూపు రూపు అనివ్వరు రూపు ఒకసారి అంత రూపును చెక్క మట్టి ముద్ద తీసుకుని అప్పటికప్పుడు ఆ చెక్క కొడితే చిన్న రూపు వచ్చింది తొండం అలాగే ఇలాగే ఓపేశారు అంత తొండం అని మీరు అనుకోవాలి అలా ఉంటుంది చెవులు ఇవ్వవచ్చు రూపు ఉందా రూపము కాదు రూపు రూపుందా ఉందండి విఘ్నేశ్వరులాగే ఉంది మోరార్ల చాలు రండి అని పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి భావన చేసిన వాడికి ఈ మాత్రం రూపు చాలు వాడికి వాళ్ళు అలాగే కానీ ఆధునిక కాలంలో ఏం చేస్తున్నారు ఆ విఘ్నేశ్వరుణ్ణి రంగులు వేసి ప్రతీ పార్ట్ని చాలా త్రీ డైమెన్షనల్గా హైలైట్ చేసి హై డెఫినేషన్ టీవీలో వచ్చిన కాలం ఇది సో హై డెఫినేషన్లో విఘ్నేశ్వరుణ్ణి ఆయన్ని ఆ రూపం పెట్టి అది పూజిస్తున్నారు నిజానికి శాస్త్రాన్ని కొంచెం లోతుగా చూస్తే రూపాన్ని ఆలంబనంగా తీసుకోమన్నారు కానీ రూపాన్ని అలా ముద్ర వేసేసి ఫిక్స్ చేసి కూర్చోమని చెప్పలేదు ఇంకైతేనే పూర్వపు దేవాలయాల్లో రూపము అంత త్రీ డైమెన్షనల్గా అంత వివిడ్గా ఉండేది కాదు ఫ్యూ ఛాయిగా ఉండేది రూపం ప్రాచీన దేవాలయాల్లో ముఖ్యంగా ఈ వివిడ్ అంటే అన్ని డీటెయిల్స్ తోటి రూపాన్ని తీసుకురావటం అన్నది రవివర్మతో ఆరంభమైనది అని చారిత్రకులు చెప్తూ ఉంటారు ఆ రవివర్మ ఏం చేశాడంటే ఆయన ఆయన చాలా ప్రాచీనమైన వాడే రెండు మూడు శతాబ్దాల క్రిందటి వాడనుకుంటా ఆయన ఏం చేశాడంటే ప్రతి దేవతారూపాన్ని వివిడ్ డీటెయిల్ను చూపించడం ప్రారంభించాడు అక్కడి నుంచి ఇంకా అదే అలవాటు కింద అయిపోయింది పోనీ అక్కడతో ఆగితే బాగున్నాం ఎందుకంటే అంతిమంగా రూపం మిథ్యా మీరు అంత వివిడ్గా అంత ఎలాబొరేట్గా రూపాన్ని మీరు ఫిక్స్ చేసి కూర్చుంటే తర్వాత దాని యొక్క మిథ్యాత్వాన్ని తెలుసుకోవడం కష్టమైపోతుంది రూపం మిథ్య ఆ సంగతి తెలిసి తాత్కాలికంగా అంటే ప్రాఫెషనల్గా మీరు ఉపాసనా సౌకర్యం కోసం ఉపాసనా సౌలభ్యం కోసం అయ్యా మాకు రూపం కావాలండి లేకపోతే ఉపాసన కష్టం అవుతుంది అని అనుకుంటే ఏదో చుచాయిగా రూపాన్ని స్వీకరించండి అని అభిప్రాయం తప్ప దాన్ని మన లోకల్ స్టేజ్ యాక్టర్ లెవెల్కి దింపేదని కాదు ఇప్పుడు ఏం చేస్తారు ఊరేగింపును పెడతారు ఊరేగింపులో ఒకటికి శివుడు వేషం వేస్తారు అదేమో అదిలో వేసవి కాలం ఊరేగింపు అయితే చెమట్లు కప్పుకుంటూ పాటు బిల్లి ఒకటి వేసుకుని చేతిలో అట్టతో చేసినటువంటి కట్టెతో చేసినటువంటి క్రిషోలు ఒకటి పట్టుకుని మెట్టి ఏదో రబ్బరపా ఒకటి వెళ్ళ వేసుకుని ఇళ్ళ ఇల్లు నడుస్తూ ఉంటాడు ఆ ఊరేగింపుకుండా ఎవడరా వీటంటే శివుడు శివుడిని మన ఉపాస్థ్యమైన పరబ్రహ్మ స్వరూపం శివుడు అటువంటి ఉపాస్యమైన శివుణ్ణి ఈ లెవెల్కి తీసి దిగజార్చేయటం వీడు ఈ శివుడు ముందు వాడిని తోసి కాలు తొక్కాడు అనుకోండి ఎలా కళ్ళు తెలపట్టలేదురా అని వాడిని అనాలి వాడు ఏ వేషంలో ఉన్నాడు శివుడు వేషంలో ఉన్నాడు ఓసారి నేనేదో సఫలో ఏదో నన్ను పిలిస్తే అనుకోని విధంగా అక్కడ ఉండడం తష్టపడింది ఈ చిన్నపిల్లలందరూ ఏదో ఫ్యాన్సీ అడ్రస్ అలాంటి సందర్భం దాంట్లో ఓ పిల్లవాడు శివుడు వేషం వేసాడు వేసి ఆ వేషాలన్నీ అయిపోయా ప్రజలైపోయి అందరూ స్వామీజీ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి చాక్లెట్లు తీసుకోండి అని వాళ్ళు అనౌన్స్ చేశారు ఇదంతా పబ్లిక్ రిలేషన్స్ అన్నమాట సరే కానీ పక్కన చాక్లెట్లు ఉన్నాయి ఏముంది మనం ఏం కష్టపడిదే ఉంది వాళ్ళు వస్తారు దండం వీడి శివుడు వచ్చి దండం పెడితే పోతున్నాయి నువ్వు మాత్రం దండం పెట్టడా అని నువ్వు దండం పెట్టకమ్మా ఎందుకంటే శివుడు వీడు శివుడు వేషంలో ఉన్నాడు వాడు దండం పెడుతుంటే నా మనస్సుకి క్లేశం అనిపించింది ఆ విఘ్నేశ్వరుడు ఏ తమ్ముడు నేను కుర్చీలోకి లేచాను రా నాన్న చేతికి జాగి చింటికి వెళ్ళిపో ఆ వేషం తీసే వాటికి ఎందుకంటే విఘ్నేశ్వరుడు శివుడు రాముడు కృష్ణుడు వచ్చి దండం పెడుతుంటే యూ డోంట్ ఫీల్ గుడే పోత అలాగే వీళ్ళు వేషాలు వేసుకుని రోడ్డం ఈ అత్తమొమ్మలోకి తగిలించుకుని ఫ్యాన్సీ డ్రెస్సు వేసుకుని అలాగే వెళ్ళడం అది దాంతో మీరు అతని ఈ ఊరేగింపులో చేస్తే ఆ సినిమా తీసి డైరెక్టర్ ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టేదో సినిమా తీస్తారు ఆ తర్వాత మనం వెళ్ళి డౌన్ డౌన్ డౌన్ డౌన్ అనాలి మా దేవతారూపాలని మీరేమో కించపరిచేయరని వాళ్ళు కించపరిచారా మనమే కించపరుచుకున్నాం వాళ్ళని ఆ దేవతారూపాన్ని మీరు ఎప్పుడైతే ఈ చెవట కొట్టుకుంటున్న మనిషి రూపంలోకి పట్టుకొచ్చేశారో అప్పుడే మీరు దాన్ని చెడగొట్టి పెట్టారు అలా ఉండకూడదు ఎనీవే ఈ ఒక సోషల్ అబ్జర్వేషన్ టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ సోషల్ అబ్జర్వేషన్ కూడా ఒకటే వెళ్ళవనసు కదా కాబట్టి ఇక్కడ అన్ని రూపములుగా విశ్వతో ముఖం అన్నాను నేను అక్కడి నుంచేటువంటి ఐగ్రెస్ అను సో విశ్వత చక్షురత విశ్వతో హస్త ఈ జగత్తులో ఎన్ని ప్రాణులు ఎన్ని చేతులు ఉంటే అన్ని చేతులు ఈశ్వరుని చేతులే ఒక విశ్వతస్పాత్ పాదములన్నీ ఈశ్వరుని యొక్క పాదములే పాత్ అంటే పాదము సో ఇది గీతలో కూడా ఉంది సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్యష్టతి ఆ మొదటిలో ఇంకో పాదం ఉన్నది పదమూడు అధ్యాయంలో వస్తుంది సరిగ్గా అదే అభిప్రాయంలో ఉన్నటువంటి గీతా శ్లోకం కాబట్టి ఈ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట దీనికి విశ్వరూప ఉపాసన అని పేరు సో ఆ ఈశ్వరుణ్ణి జగద్రూపముగా దర్శించుతారు ఇది ఇక్కడ ఈ ఫోకస్ ఈజ్ ఆన్ ది వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ మీదే ఫోకస్ ఉంటుంది అయినప్పటికీ ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా కనపడుతున్నాడు అనే ఆ ఏకత్వము కూడా అంతర్లీనంగా ఉంటుంది కానీ ఫోకస్ మటుకు వెరైటీ మీద ఉంటుంది ది అదర్ కైండ్ ఆఫ్ ఉపాసనలో ఈ వెరైటీని నిషేధిస్తూ ఆ ఏకత్వం మీద ఫోకస్ ఉన్నటువంటి ఉపాసన సో ఇన్ని రకములుగా ఈశ్వరుణ్ణి ఉపాసన చేస్తారు ఉపాసనలో ఉపాసనలలో ఎంతో వైవిధ్యం ఉంటుంది ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు ఏ రకంగా ఉపాసన చేసినా ఆ ఉపాసన అనేది ఈశ్వరుణ్ణితో నిత్య సంబంధం పెట్టుకునే ఉపాయంగా జ్ఞానమునకు దారితీసేదిగా అంతఃకరణ శుద్ధికి ఉపాయంగా ఉండాలి తప్ప ఈ ఉపాసనల పేరుతో సాంసారికమైన ఆ భోగములను సంపాదించుకునే ప్రయత్నం చేయటం అది ఉపాసన యొక్క తాత్పర్యానికే భంగకరము అయితే ఇన్ని మాటలు చెప్పాక ఇంకొక మాట రైడర్ ఏమంటే ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఆర్తి భక్తి అంటారు ఆపదలో ఉన్నప్పుడు గజేంద్రుని భక్తి వంటిది ఆర్తితో ఈశ్వరుణ్ణి హే ఈశ్వర ఈ దుఃఖాన్ని నేను అనుభవించలేకున్నాను ఈ అనారోగ్యం యొక్క పీడ అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ పీడను నేను భరించలేకున్నాను నీవే నాకు దిక్కు నిన్నేత ఇతస్పరం మెరుగ ఏంటో ఆ రకంగా శరణాగతి చేసి ఈశ్వరుణ్ణి ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించుము అని ప్రార్థించటము అది చాలా యోగ్యమైనటువంటి ప్రార్థన చక్కని ఉపాసన కాబట్టి ఆ విధంగా ఆప్తభక్తి ఆత్తుడు ఆత్తితో చేసే భక్తికి అది కామ్యకర్మ కిందకి రాదు అది శరణాగతిలోకే వస్తుంది అంటొచ్చి ఒక ఆపదని శరణాగతికి సాధనంగా వాడుకుని ఈ ఆపద వచ్చిన సందర్భంలోనైనా శరణాగతి చేయటం ఎందుకంటే అన్ని సక్రమంగా ఉండి మీకు అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు స్మరణకి రావడమే కష్టం కాబట్టి అప్పుడు శరణాగతి చేయటం మరింత కష్టమవుతుంది ఆపదలో ఉన్నప్పుడు అ హెల్ప్లెస్నెస్ అంటే అసహాయ స్థితి బాగా అనుభవానికి వస్తుంది అహంకారము అసహాయ స్థితి ద్వారా వినస అది తిరస్కరింపబడుతుంది అహంకారాన్ని జ్ఞానం ద్వారా తిరస్కరించడం అది జ్ఞానయజ్ఞం ఇది ఇంకొక పద్ధతి అహంకార తిరస్కారానికి ఏమిటంటే అసహాయ స్థితి దైన్యము దానిని బాగా అనుభవానికి తెచ్చుకుని ఈ అహంకారము ఇంతటి వ్యర్థమైనది నిర్వీర్యమైనది ఇది తనని తానే కాపాడుకోలేని అహంకారము అని ఆ అసహాయ స్థితిని అనుభవానికి తెచ్చుకుని అప్పుడు అతి సరళంగా మనం శరణాగతం చేయగలుగుతాం అప్పుడు ఈశ్వరుడికి మనస్సులో కాగ్నేటివ్గా ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డినేటివ్ ఇక్కడ ఫిజికల్గా చేసేది ఏమీ ఉండదు అంత కాగ్నేటివే అలా కానీనేటివ్గా శరణాగతి చేసినట్లయితే అది ఆత్మభక్తి అని పడుతుంది అది కూడా భక్తిలో ఉత్తమమైన భక్తిగా అది స్వీకరింపబడుతుంది మీరు అన్నీ బాగున్నప్పుడు మరింత లాభాపేక్షతో మరిన్ని భోగాలను పొందటం కోసం లేకపోతే మరింత ధనం కోసం ఈశ్వరుడికి పూజలు అవి చేస్తే దానిని మాత్రమే భగవద్గీతలో కొంత నిరసించటము పరిపాటి అది గీత యొక్క పరిపాటి వ్యవస్థలో మంచిది తర్వాత శ్లోకం అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహం మంత్రోహమహేవాజ్యం అహమగ్నిరహం హుత విచిత్రమైన శ్లోకం అహం ఎనిమిది సార్లు వచ్చింది అహం ఓటు ఎనిమిది క్రతు ఓట్లన్ని ఒకటి యజ్ఞ ఓట్లన్ని ఒకటి స్వధా ఒకటి ఔషధం ఒకటి అన్నిటికీ ఒక్కొక్క ఓటు అహంకి ఓటు ఎనిమిది అంటే అహం ల్యాండ్ స్లైడ్ విక్టరీ మిగతా డిపాజిట్ గల్లంతు నేను తెలుస్తోంది కదా కరెక్ట్ దట్ ఈ ది పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు మేక్ అహం యొక్క మహిమ అతిథి అహంను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అహం అంటే అహం ఏటనుకుంటున్నారది మేనత కొడుకు నేనవకూడదు అనుకుంటున్నారా ఏమి అహం అంటే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహంకారం కాదు కారం పెట్టేటంటే పోయిందండి అహంకారం బ్రహ్మ అహం అహం బ్రహ్మ మీరు వినలేదా రమణ భగవాను మీ అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి ఎవరు భాతి ప్రకాశిస్తోంది అహం అహం అనే రూపంతో ప్రకాశిస్తోంది ఎవరు సో హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అద్వయ పరబ్రహ్మ కేవలం అంటే అద్వయం అద్వయ పరబ్రహ్మయే అహం అహం అనే రూపంగా ప్రకాశిస్తోంది మీరు అహం యొక్క తత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే మీకు ఈశ్వర సాక్షాత్కారం అయిపోతుంది ఇట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ అహం చాలా చిత్రమైన పదము సంస్కృత భాష యొక్క పదం అహం అయం ఆత్మా బ్రహ్మాన్ ఉంది ఓ మహా ఓ మహనీయుడు ఏమన్నాడంటే అయం ఆత్మ కాదండి అయా ఆత్మా బ్రహ్మా అంటే తెలుగులో సంస్కృతంలో దేని అహం అంటారో దాన్నే ఇంగ్లీష్లో అయాం అంటారు ఐ ఆమ్ అయామ్ సో సో అహం ఈ అహం చూడండి సంస్కృతంలో మీకు వర్ణమాల చూసినట్లయితే అల్ఫాబెట్ వర్ణమాల అంటే అల్ఫాబెట్ చూసినట్లయితే ఆతో ఆరంభం అవుతుంది హతో అంతమైపోతుంది మొత్తం వర్ణమాలలో ఉన్న అక్షరాలని హాకీ హాకీ మధ్యలో ఉంటాయి ముమ్ అనేది వాగింద్రియము బంద్ అయిపోయినప్పుడు దానికి సంకేతం వాగింద్రియం క్లోజ్ అయినప్పుడు సంకేతం ఎలా ఉంటుంది ముమ్ అహం అయిపోయింది వాగింద్రియం ఆ ప్రయత్నం పూర్తి అయిపోయింది యు గోయింగ్ టు సైలెన్స్ మళ్ళీ ఆ సైలెన్స్ నుంచి మీరు మళ్ళీ మాట్లాడవచ్చు బట్ ము అన్నది ఇట్ ఈస్ ది సైలెన్స్ అంటే ఇట్ ఎండ్స్ ఆల్ స్పీచ్ అది అహం కాబట్టి అహమ్ అంటే ఆ నుంచి హాదాకా మొత్తం వర్ణమానంతా కూడా దాని ఎందుకు గ్రహించబడినది దాన్ని ప్రత్యాహార న్యాయము అంటారు సంస్కృతంలో వ్యాకరణంలో ప్రత్యాహారము అని ఒకటి ఉంటుంది అచ్ అనే మాట అక్కడి నుంచే వచ్చింది ఆ ప్రత్యాహారం ఐ ఉన్ ఏ ఓంగ్ ఐ అవుచ్ ఏమండి ఈ మొదట ఏముంది ఆ ఉంది చిట్లు దిగునీ ఏముంది చెక్ ఉంది ఈ మొదటిదాన్ని అచ్చిని కలిపితే మధ్యవన్నీ గ్రహింపబడతాయి ఆదిరత్యేన సహేత అని సూత్రం సో ఆ రకంగా ఆ హ అంటే ము అంటే బంద్ క్లోజ్ సైలెన్స్ ఆ హ అనే ప్రత్యాహార న్యాయాన్ని మీరు అప్లై అప్లై చేస్తే మొత్తం వర్ణమాలంతా వచ్చేస్తుంది మొత్తం ఆల్ఫాబెట్ అంతా వచ్చేస్తుంది వర్ణమాలంటే ఏమిటండి మొత్తము భాషలో ఉండే నామాలన్నీ దాని ఎందే ఉంటాయి మీరు ఇంగ్లీష్లో ఏ పేరు పెట్టుకున్నా ఆ ఇరవై ఆరు అక్షరాల్లోనే ఉంటాయి ఆ పేర్లన్నీ మీరు ఏ పేరు పెట్టుకున్న మీరు బ్రిటన్ వెళ్ళి బ్రిటన్లో ఎంతమంది పౌరులు ఉన్నారో వారు నామధేయాలు తీసుకుని ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ చూస్తే కూడా ఆ ట్వంటీ సిక్స్లోనే ఎదుడు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఆహా మొత్తం నామాలన్నీ స్వీకరింపబడతాయి గ్రహింపబడతాయి మొత్తం నామాలన్నీ వచ్చేసేయి అయితే నామం వస్తే రూపం కూడా వస్తుంది నామం అంటే ఇది కాదు నామ అంటే పేరు అని అర్థం సంస్కృతంలో నామము అంటే పేరు దీన్ని సంస్కృతంలో నామము అనరు సంస్కృతంలో దాన్ని పుండ్రము అని అంటారు ఊర్ధ్వపుండ్రము తిరియపుండ్రము సంస్కృత పదం కాదు అది ఇది పేరు అనే అర్థంలో ఉన్నదే సంస్కృత పదం ఇలా పెట్టుకునే అర్థంలో ఉన్నది అది సంస్కృత పదం కాదు తెలుగు పదం ఆ పదం ఎలా వచ్చిందో తెలుసా మీకు తెలుగులోనూ ఎలాగంటే నాము అని ఒకటి ఉన్నది నాము నాము అంటే తెలుసిన నాము అంటే శుద్ధ శుద్ధని నాము అంటారు శుద్ధ శుద్ధ ఉపయోగిస్తారు కదండి నామం ఎందుకు పెట్టుకుంటారు శుద్ధతో పెట్టుకుంటారు కాబట్టి నాము నాముతో పెట్టుకున్నది కనుక సాంహం అది నామం అయింది అది తెలుగది కాబట్టి నామము అంటే పేరు నామము రూపము కంటే భిన్నంగా ఉండదు నామము రూపము కలిసి ఉంటాయి నామరూపాలకి అభేదం వాగర్థావి సంపక్తవు అని కాళిదాసు గారి శ్లోకం మీరు వినే ఉంటారు వాక్కంటే నామము అర్థాంతే రూపము నామరూపములన్నీ నామములన్నీ గ్రహింపబడితే రూపములన్నీ కూడా గ్రహింపబడ్డట్టే అంటే జగత్తంతా గ్రహింపబడింది అంటే అహం నందు జగత్తంతా ఇమిడి ఉన్నది అది మీ అనుభవంలో ఉన్న విషయం ఇప్పుడు మీరు నిద్రపోయారు అహం లేదు అహం లేకుంటే జగత్తుందా జగత్తు లేదు నిద్రలేస్తారు నిద్ర లేచాక అహం వస్తుంది జగత్ వస్తుంది ఏది ముందు చెప్పండి అహం ముందు జగత్తు ముందు కాదు అహం ముందు వస్తుంది జగత్తు అవుతుంది జగత్ అంటే ఏమిటి జగత్ అంటే ఏమిటి ఇల్లు వాకిలి భార్య కొడుకు భర్త ఇలా ఉంటుంది కదా జగత్తు గదిగో ఐసుహోతాహైనా అదే కదా జగత్తుష యొక్క లక్షణం అనేకంగా ఉంటుంది ఇప్పుడు నిద్ర లేచినప్పుడు అహం ఉదయిస్తుంది కాబట్టి ఆహా మీరు ఈ మోడల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సూక్ష్మంగా ఉంటుంది మోడల్ మీరు ఓపెన్ మైండ్తో వినాలి క్లోజ్ మైండ్తో వింటే ఏమి ఉపయోగం లేదు తర్వాత నాకు తెలుసు అని అనుకుని వింటే కూడా ఏమీ ఉపయోగం లేదు ఓపెన్ మైండ్తో వినాలి నాకు తెలుసు అని ఎప్పుడైతే అనుకున్నారో ఒక గోడ పెట్టేసిందంటే ఇంకా మీకు అది తెలియదు ఇంకా అది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది సో ఇప్పుడు నిద్రలు వేసాననుకోండి నేను కావండి ఇప్పుడు ఆ నేను స్పిన్ అవ్వడం ప్రారంభిస్తుంది ఇట్ స్పిన్స్ ఆ నేను స్పిన్ అయినప్పుడు భార్య ఆ నేనే భార్య అనే రూపాన్ని పొందుతుంది ఆ నేను ఏ కొడుకు అవుతుంది నేను ఏ ఇల్లు నేను ఏ వాకిని నేను ఏ మిత్రుడు నేను ఏ శత్రువు మొత్తం జగత్తు ఏదైతే ఉన్నదో అది నేను యొక్క వికారము మాత్రమే దీనికి ఒక దృష్టాంతం ఇప్పుడు చిత్రకారుడు ఏం చేస్తాడు కుంచె తీసుకుంటాడు కొన్ని కుంచె బదులు పెన్సిల్ తీసుకుంటాడు పెన్సిల్ అనుకోండి పెన్సిల్ మొన సన్నగా ఉంటుంది కదా ఆ పెన్సిల్ ఇలా పట్టుకుంటాడు పట్టుకునే పెన్సిల్తో స్ట్రోక్స్ వేసుకుంటూ పోతాడు అలా స్ట్రోక్ వేస్తాడు వేస్తే హెడ్ వచ్చేసింది స్కాల్ప్ వచ్చేసింది ఇలా స్ట్రోక్ వేస్తాడు ముక్ వచ్చేసింది అలా స్ట్రోక్ వేస్తే ఓ వచ్చే వచ్చింది ఇలా స్ట్రోక్ వేస్తే ఇంకో వచ్చే మళ్ళీ ఇంకో స్ట్రోక్ వేస్తే మెడ వచ్చింది అలా బిల్డప్ చేసేస్తుంది అంతే కదా కాబట్టి ఈ ఈ అంగములు ఆ బొమ్మ యొక్క అంగములన్నీ ఏంటండి పెన్సిల్ స్ట్రోక్సే పెన్సిల్ స్ట్రోక్సే అంగములు ఏ బొమ్మ ఆ బొమ్మ అదే అంటే ఆ పెన్సిల్ మొన ద టిప్ ఆఫ్ ది పెన్సిల్ అదే స్పిన్ అవుతూ ఉంటుంది స్ట్రోక్ అంటే ఆ టిప్ ఆఫ్ ది పెన్సిల్ స్పిన్ అవ్వడమే కదా అది స్పిన్ అయితూ ఉంటే మొత్తం చిత్ర ప్రపంచమంతా సృష్టింపబడుతుంది సరిగ్గా అదేవిధంగా అయామ్ అహమ్ అనే దట్ ఈస్ ది టిప్ ద టిప్ లైక్ కాన్షియస్నెస్ అహం దట్ ఈస్ ది టిప్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అది రొటేట్ అవుతుంది ఇట్ స్పిన్స్ అండ్ స్పిన్స్ ఇన్ స్పిన్నింగ్ ఇట్ క్రియేట్స్ ఎ హోల్ వరల్డ్ కాబట్టి జగత్తు మేనించి పుడుతుంది మీరు మీరు అహం యొక్క స్పిన్ ఆపేసి కళ్ళు మూసుకుని అండి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారనుకోండి జగత్ ఏమవుతుందండి విలీనం అయిపోతుంది కాబట్టి అహం అది ఇట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ మీరు కాముగా కూర్చోండి కంగారు లేచిపోయి ఒకళ్ళ తోసేసుకుని అలా ఏమీ వద్దు మీరు అలా కాముగా కూర్చుంటే తర్వాత విషయం ఆ ముందుకు ఏదైనా చిన్న దీపం వస్తుంది కొద్దిసేపట్లో ఈ లోపల దయచేసి అలా కాముగానే ఉండండి ముందు కళ్ళు చీకటికి అలవాటు పడాలి ఒక్కసారిగా లేచారంటే పక్కవాళ్ళని తోసి మనం తోసుకునే అలా అయిపోతుంది మీ కళ్ళు చక్కగా చీకటికి బాగా అలవాటు పడ్డాయి మీకు అనిపించినప్పుడు మెల్లగా లేచి మీరు నిష్క్రమించినా ఏం అభ్యంతరం లేదు సమయం ఏడు ఇరవై ఐదు అయింది అబ్బా అదిగో దీపం ఉంది అక్కడ వచ్చేసింది ధ్యానం కూడా చేసుకోవచ్చు అయితే సమయం ఏడు ఇరవై ఏడు అయింది అంటే క్లాసు పూర్తయింది ఓం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిష్యం శాంతిశాంతిశాంతి